అందరికీ నమస్కారం అండి సభా సరస్వతికి నమస్కారం ఎవరో నేనేం చెప్పారంటే మరీ రెండు రోజులు తక్కువగా ఉందండి ఒక వారం రోజులైతే అలా ఉంటుంది బాగోదా మీ కుటుంబాలతో సహా తరలు రావాలప్పుడు మీరు ఒకళ్ళే తరలి వస్తే లాభంలే ఒక వారం పాటే కుటుంబాన్ని వదిలి ఉండలేకపోతే మన లక్ష్యం ఏమిటండి మన లక్ష్యం ఏమిటి ఏకంగా పరబ్రహ్మమే మధ్య మధ్యలో ఏమి లేవు కానీ మన మన స్థాయి ఎక్కడున్నావు ఒక వారం పాటు కుటుంబాన్ని విడిచిపెట్టి ఉండాలి అంటే ఎన్ని కారణాలు చదువుతాం లిస్ట్ ఆఫ్ కారణాలు చదువుతాం అవునా కాదా కానీ యాక్చువల్గా చెప్తే మనం చేసే విచారణ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు చేయకూడదు మీకు తెలిసో తెలీదు మీరు చేస్తున్నటువంటి విచారణ క్రమం అంతా నిఖార్స్ అయినటువంటి శాస్త్ర విధానం ప్రకారం అయితే మీరు ఈ విచారణకు అనర్హులు మీరే నేను కూడా ఎందుకని ఎందుకనండి ఎందుకని మనమంతా చాలామంది ఇక్కడ పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా విచారణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ శాస్త్ర మీద గనక్క నిలబడి మాట్లాడితే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి సంసారమే జీవనంగా ఉన్నటువంటి వాడు యథాతథముగా యథాతథముగా బ్రహ్మ విద్యకు అనర్హుడు పరబ్రహ్మ నిర్ణయానికి అసలే అనర్హుడు ఎందుకనిట ఒక దశలో మీరెవరి దగ్గరకైనా సన్యాసుల నిజమైనటువంటి ఆశ్రమాలకి నిజమైన పీఠాధిపతుల దగ్గరకి సన్యాస ఆశ్ర పరమహంసాశ్రమ ధరలైనటువంటి పరువరాజకాచార్యుల దగ్గర కనుక మీరు వెళ్ళి ఏమండి నాకు ఆత్మోపదేశం చేయండి లేకపోతే బ్రహ్మోపదేశం చేయండి లేకపోతే నాకు ఆత్మ చెప్పండి అంటే నువ్వు అనర్హుడయ్యా అని చదువుతారు నువ్వు పనికిరావు అర్థమైందండి ఒక లెక్క ప్రకారం అయితే ప్రణవోపాసనకే గృహస్థాశ్రమధారి పనికిరాడు కానీ మీరు పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం దాకా మీ ఇష్టం వచ్చినట్టు ఓంకారం ఎడా పెడా చేసి పడేస్తూ ఉంటారు దానికి రీతి రివాజు విధానం ఉందో లేదో కూడా తెలియదు ఎవరికి ఎంత చేతనైతే అంత ఒకరు దీర్ఘంగా పలుకుతారు ఒకరు హ్రస్వంగా పలుకుతారు ఒకరేమో త్రిమాత్రకంగా పలుకుతారు ఒకరు అమాత్రకంగా పలుకుతారు ఎవరిష్టం వారు అంటే విధి నిషేధాలను పాటించకుండా నియమ నిబద్ధత లేకుండా నేర్చుకునేటటువంటి విద్య సరిగా రాణించదు బాగా గుర్తుపెట్టుకోండి మనం ఏదో ఆటవిడుపుగా వచ్చి వెళ్ళిపోతే ఈ ఆటవిడుపు వ్యవహారం ఈ విద్యలో ఎందుకు పనికిరాదు కాసేపు ఇంటో వాళ్ళ గోల తప్పించుకుందామని ఇక్కడ వచ్చామనుకోండి ఆ సంసారం ఎప్పుడూ ఉండేదే అరవగోళ ఆ అరవగాళ్ళ నుంచి రెండు రోజులన్నా బయటపడతాం కదా రోజు పొద్దున లేవగానే అడ్లు దోమాలి ఇల్లు ఉడవాలి అన్న వండాలి అన్ని పనులు చేసి వాళ్ళు వేసి మొట్టికాయలు భరించాలి ఇప్పుడు మనవాడు కూడా మనం మాట ఎవరు మరి ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం ఏదో బయటపడాలి ఇదేదో మార్గాంతరము అని అనుకున్నట్లయితే ఎక్కడో మనం తప్పుదోవలో పడ్డట్టు లెక్క అర్థమైందండి అంటే ఒక దానిని తప్పించుకోవడానికి మరొక దాన్ని ఎంపిక చేసుకున్నానంటే ఏమవుతుందంటే నీడను వదిలిపెట్టి భూతాన్ని పట్టుకున్నాడు ఒకడెవడో తన నీడను తాను వదిలించుకోవడానికి ఏం చేశాడండి భూతాన్ని పట్టుకున్నాడు ఇప్పుడు ఏది కష్టం అలా అయిపోతాం చివరికి నిజానికి మన దగ్గర ఉన్న అజ్ఞానం మన నీడ వంటిది అంతకు మించి ఏమి లేదు సరిగ్గా చేస్తే చాలా సులభం అదే దాన్ని వదిలించుకోవడం రాక ఇప్పుడేం చేస్తున్నావు ఓ భూతాన్ని మేరెక్కెచ్చుకుంటున్నాం అప్పుడేమైంది ఈ భూతం పెట్టే బాధలను తట్టుకోలేక నానా కష్టాలు పడతాం అన్నమాట కాబట్టి మనం ఏది చేసినా కూడా సరి పద్ధతిలో క్రమ మార్గంలో సరి లక్ష్యంతో సరి అయిన దీక్షతో ఈ జన్మలోనే సాధించాలి అనేటటువంటి తీవ్ర ముమోక్షత్వంతో మనం అడుగులు ముందుకు వేస్తేనే ఈ విద్యలో నీకేమైనా అర్హత అధికారిత్వము ప్రాప్తిస్తాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అర్హత అధికారిత్వము లేకుండా ఆత్మవిద్యని బ్రహ్మ విద్యని ఎంతవరకు పుట్టలే ఎంతవరకు పుట్టలే అది అసాధ్యం ఎంతటి మహానుభావుడి ఆశ్రయం ఉండవచ్చు కాక నీకు కానీ నువ్వు అధికారి అయి ఉండాలి ఆ అధికారిత్వం లేకుండా ఇంకో మాట కూడా ఉంది శుశ్రూష లేకుండా ఏముండాలండి ఇంకా చతుర్విధ శుశ్రూషలు లేకుండా జ్ఞానాన్ని సంపాదించడం అసాధ్యం అసాధ్యం అంటే అసాధ్యమే మోస్ట్ ఇంపాసిబుల్ సరే మనం నిన్నటి చాలా అంశాలు మాట్లాడుకున్నాం నాకు ఒక ఐదు అంశాల మీద మీరు అందరూ అవన్నీ మీకు రెండు రోజుల నుంచి చెప్పారు చెప్పిన వాటిలో నుంచి ఐదు ప్రతిపాదిస్తున్నా నేను మాట్లాడడానికి కాదు మీరు మాట్లాడడానికి ఆ ఐదు అంశాల మీద మీరేమైనా స్పందిస్తే అప్పుడు నేనేమన్నా చెప్పదలుచుకుని చెప్తా మొట్టమొదటిది అకర్మ మొదటిది ఏంటండి మీకు ఇది బాగా చాలాసార్లు విని ఉంటారుగా అకర్మ ఇందాక కూడా ఎవరో చెప్పారు అకర్మ తర్వాత అసంగం రెండవది ఏంటండి అసంగం మూడవది అనంగం మూడవది ఏంటండి అనంగం నాలుగవది అరూపం నాలుగవది అరూపం ఐదవది అలింగం ఏమిటండి అకర్మ అసంగం అనంగం అరూపం అలింగం ఎవరు ఏదైనా వివరించవచ్చు ఓపెన్ ఫర్ ఆల్ మీరు ఎవరైనా మాట్లాడితేనే నేను మాట్లాడతాను నా పద్ధతి అది సైలెంట్ లెసనర్స్ నాకు నా క్లాస్కి పనికిరారు అకర్మ అసంగం అనంగం అరూపం అలింగం ఎందుకండి అన్ని అకారం మీదే ప్రతిపాదించారు ఎవరేం చెప్తారా ఎందుకని అన్ని అకారం మీదే ప్రతిపాదించారు అబ్బా ఆహా నాకొక్కడికే వినపడితే ప్రయోజనం లేదు గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ నిజానికి మీరందరూ కూడా వినే పోతున్నారండి ప్రతి ప్రసంగానికి ఎవరో ఒకరు లేచి ప్రశ్నించే రోజు రావాలని అనుకుంటున్నా నేను ఒక ప్రసంగం విన్న తర్వాత విన్నటువంటి సమూహంలో నుంచి ఒక్కరన్నా లేచి ఆ అంశం మీద తిరిగి ప్రశ్నించగలిగే సమర్థత వచ్చినప్పుడు మీరు విచారణకు అర్హులు మీరందరు ఇప్పుడు ఏం చేస్తున్నారు విని సంతృప్తి పడి మాకు ఇచ్చి బాగా చెప్పారని వెళ్ళిపోతున్నారు ఇంటికి ఏం చేసుకో మీ సర్టిఫికేట్లన్నీ చెప్పండమ్మా ఎవరైనా చెప్పచ్చు కూడా స్నా దగ్గరగా పెట్టుకోడా చేస్తున్నట్లుగా తను భావన లేకుండా చేస్తున్నప్పుడు అది అకర్మ అవుతుంది అదే అసంగం కూడా అవుతుంది కర్మతో అతనికి ఏ రకమైన కొంతవరకు అసంగం వస్తుంది చేస్తున్న భావన లేదు తను చేయబడుతున్నాడు చేయించబడుతున్నాడు కాబట్టి ఇంకెవరైనా ఎనీథింగ్ ఎనీబడీ టు యాడ్ ఎవరైనా యాడ్ చేసి ఆవిడికి సహాయం చేయొచ్చు మీరందరూ ఓ పార్టీ అండి నేనొక్కడిని ఒక పార్టీ ఇలా ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు మహాభారతంలో రెండుగా విభజిస్తానన్నప్పుడు చెప్పాడు సకల యాదవసేన అందరూ ఒక పక్క నేనొక్కడను ఒక పక్క మీరందరూ ఓ పక్క నేనొక్కడిని ఓ పక్క యాడ్ చేయండి వాడికి మరి ఎవరు సలహా చెప్పరా మరి అకర్మ అసంగం అనంగం అరూపం అలింగం యూజ్ మైక్ మీరెవరు ఇలాంటి సెషన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చెప్పలేకపోతున్నాం అంటారు మై కట్టుకుంటేనే భయం అయితే మృత్యువి అట్ట ఎదిరిస్తా ఏకంగా పరబ్రహ్మ నిర్ణయమే వచ్చేస్తుంది అంటావు నాకు అర్థం కాదు మై కట్టుకుంటే భయం అయితే అట్టలో ఏం చెప్పదు స్టోరీ లాభంలే ఉన్నదేదో ఉన్నట్టుగా నిఖార్షుగా మాట్లాడడం రావాలి అది నేను కాదనే అసంగత్వంతో కూడుకోకుండా ఉండటం బాబురావు గారు ఎక్కడా కనబడలేదే ఎటు వెళ్ళాడు ఎనిబడి కెన్ పార్టిసిపేట్ అదిగో వెళ్ళవా అక్కడ మైక్ వెళ్తుందా వెళ్ళా చెప్పండి మీరు మైక్లో చెప్తేట అసంగు అసంగ ఏ పని చేసినా కూడా ఏ సంఘటన జరిగినా కూడా శరీర మనోబుద్ధులతో ఏ మాత్రము తాదాథ్యం లేకుండు ఓకే నెక్స్ట్ నూట ఇరవై మంది భోజనం చేసామంటండి ముగ్గురు మాట్లాడారు ఇదేం అన్యాయం మీ గురువుగారు ఆలోచించాలి ఈసారి భోజనాలు పెట్టేటప్పుడు మాట్లాడమంటే ముగ్గురు కూడా మాట్లాడలేకపోతే అలాగండి క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది అసలు క్వశ్చన్ పేపరే ఉండదు భవిష్యత్తులో లేని క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేయాలి మనం సరే ఏమా ఓ శ్రీకాంత్ అన్నిటికీ చెప్తాటమ్మా చూద్దాం ఏం చెప్తాడు అవి ఆయనకేం రాదటండి ఒప్పేసుకున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అప్రధానంగా వివేకానంద ఏమంటున్నాడు మందలో ఒకరి వలె ఉండకూడదు ఎలా ఉండాలి సింహం వలె ఒక్కడుగా ఉండాలి జ్ఞాని ఎప్పుడు ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలండి గొర్రె వలె ఉండకూడదు గొర్రె అజ్ఞానానికి గుర్తు సింహం జ్ఞానానికి గుర్తు అది అర్థమైందండి సరే ఆ రిడిలు నేనే విప్పేస్తాను ఆ పజిలు నేనే విప్పేస్తాను మీకు తెలియదు నేను ఆల్రెడీ మీకు స్లిప్ ఒకటి ఇచ్చాను కాకపోతే ఆ హింటి మీరు ఎవరు స్వీకరించలే పట్టుకోలేకపోయారు చూశాను మీ సూక్ష్మబుద్ధి ఎంత ఉందో చూద్దామని ఆన్సర్ ముందే చెప్పి ప్రశ్న తర్వాత చెప్పే కానీ మీకు అది స్ఫురించలే ఎందుకు చెప్తున్నానంటే సూచన చేస్తే తెలుసుకోవలయునయా పెద్దల దగ్గరికి వెళితే వాళ్ళ పద్ధతి ఏంటండి సూచన చేస్తే తెలుసుకోవాలి కాబట్టి బ్రహ్మము పరబ్రహ్మము అంటే ఓ చాంతాడు అంత ఎవరు ఏం చెప్పరు పదహారు గంటల సేపు కూర్చోబెట్టి ఎవరు చెప్తారు సూచన చేస్తారు సూచన చేస్తే తెలియాలి ఈ ప్రసంగాన్ని ప్రారంభించే ముందు మీకు ఒక విషయం చెప్పే చతుర్విధ శుశ్రూషలు లేకుండా ఏమీ సాధించలేదు రండి బాబురావు గారు నెక్స్ట్ మీరే మీరు లేరనే నేను పట్టుకున్నాను రండి చతుర్విధ శుశ్రూషలు ఏమిటి అంగ స్థాన భావ ఆత్మశుశ్రూషలు కదా ఇవన్నీ బాగా తెలుసు కదా మనకి బాగా ఉత్తీర్ణం కూడా అయిపోయామా స్థాన భావ ఆత్మశుశ్రూషలు ఎవరైతే నిజంగా నిఖార్సైన రీతిలో సరి పద్ధతిలో సాంప్రదాయకమైన పద్ధతిలో సద్గురువుని సేవిస్తారో వాళ్ళకు ఒక నాలుగు ఫలితాలు ఈ నాలుగు శుశ్రూషలకి నాలుగు ఫలితాలు అంగ శుశ్రూష ఎవరైతే చేస్తారో వాడికి ఒక ఫలితం వస్తుంది ఆ ఫలం పేరు అకర్మ ఏమిటండి ఇలా మెలికి పెట్టారు సత్యమేనా అకర్మ అంటే ఏంటి చేసి చేయని వాడు అంతేనా కాదా సూటిగా చెప్పాలంటే ఏమిటి చేసి చేయని వాడు వాడన్నీ చేస్తాడు ఎలా చేసావంటే నేను చేయలేదంటాడు గురువుగారిని రండి గురువుగారిని ఆశ్రయించి గురువుగారికి అన్ని శుశ్రూషలు చేయాలి అంగశుశ్రూష అంటే ఏమిటి ఎవరైనా చెప్తారా అంగశుశ్రూష అంటే ఏమిటి నీ శరీరం నీది కాదని నీ శరీరం నీది కాదని తనుమనధన ప్రాణములు ఎవరికి చేసావు ఏర్పించిన వాడవై తనుమనధన ప్రాణములను గురువు అని భావించి ఎవరైతే వినియోగిస్తున్నారో ఎట్లా వినియోగిస్తాడు అప్పుడు నిష్కామకర్మగా వినియోగించాడు అర్థమైందండి నిష్కామ కర్మగా తనుమనధన ప్రాణములను వినియోగించాడు ఎవరిప్పుడు గురువు గారి కానీ ఎవరు వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు సుబ్బారావు గారు అప్పారావు గారు వెంకటలక్ష్మి గారు నీవు నువ్వే వాడుకుంటున్నావంటే నామ రూపాలలో నుంచి చేసేటటువంటి కర్మలో నుంచి అప్పటికీ కాబట్టి ఈ తనుమణన ప్రాణములు నావి కావని గురువుకి ఇచ్చేశానని శరణాగతుడవై మళ్ళా నీకు ఇచ్చేశారు నీ పనిముట్లు ఎలా వాడుకోవాలి ఇప్పుడు నావిగా నువ్వు వాడుకోవాలి నీవిగా నువ్వు వాడుకోకూడదు అర్థమైనా నావిగా నువ్వు వాటిని ఉపయోగించాలి అప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలా వద్దా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించచ్చా నీకు ఆ స్వేచ్ఛ ఉంది అసలు తనుమన ధన ప్రాణములు నావైతే నువ్వు ఉపయోగించేటప్పుడు నీకు స్వేచ్ఛ ఎలా ఉంటుందండి స్వేచ్ఛ లేనప్పుడు కర్మఫలం వస్తుందా ఇచ్చా స్వ కలిపితే స్వేచ్ఛ వేరే ఇంకేం లేదు స్వా ఇచ్చా నా ఇచ్చా నా ఇచ్చా అంటున్నావు చూసావా నీ ఇచ్చే కొరకు తను మనధన ప్రాణాలను వాడేటప్పటికేం తయారైంది కామ్యక కర్మ కర్మఫల ప్రభావం ఏర్పడింది ఇప్పుడు వాడిని ఎలా వాడాలి అవి ఆయనవండి బాబు నావి కాదు ఐ కాంటే ఎనీ డెసిషన్ అబౌట్ మై తను మనధన ప్రాణ నా తనుమనధన ప్రాణముల గురించి నేనేమీ నిర్ణయం చేయలేను ఎందుకని ఆల్రెడీ ఒక ఆయనకి ఇచ్చేసా ఇంకెంతమందికి ఇస్తాను ఇక ఆయన ఏం చెప్తే వాటిని అలాగే నేను వాడుకోగలను ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చేరగొనగలరా ఇప్పుడు నీ ఇచ్చ ప్రకారమే చేయాలి కాదు ఎట చేసా ఎవరివి తనుమన ధన ప్రాణములు అయిపోయా ఆ నిర్ణయం మీద గనక నిలబడి చేస్తే ఏమైంది అంగ శుశ్రూష తద్వారా నీకొక ఫలం లభించింది ఏమైంది అన్నీ చేశావు కానీ ఏమయ్యావు చేయని వాడు అయిపోయావు ఫినిష్ ఆ కర్మ ఓ పాయింట్ అయిపోయింది రెండవ పాయింట్ ఏంటి అసంగం అంతేనండి అసంగం అంటే అంటకుండా ఏ ఊరకు ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం అసంగం అంటే అంటకుండా రెండవ శుశ్రూష ఏమిటి యాంగ స్థాన భావ ఆత్మశుశ్రూషలు స్థాన శుశ్రూష అంటే ఏమిటండి స్థాన శుశ్రూష అంటే ఏమిటి చాలామంది అలవోకగా మాట్లాడుతున్నారండి నేను ఏ ఒక్క అక్షరమైనా పొల్లు అక్షరం మాట్లాడినట్టు మీరు నిరూపిస్తే నేను మాట్లాడడం మానేస్తా కానీ మీరు ఎంతోమంది మాట్లాడుతున్నారు నిబద్ధత లేకుండా మాట్లాడతారు ఒక్క అక్షరం పొల్లు నేను మాట్లాడేదంటే నిరూపించగలిగితేద్దే ఎందుకని అంత స్పష్టత అంతటి సమర్థత ఉండాలి వాక్ను వృధా చేయరాదు శబ్ద బ్రహ్మమై వెలయు అదే బ్రహ్మస్వరూపం నీలో ఉన్న వాక్స్వరూపం ఉంది అదే బ్రహ్మస్వరూపం మరి ఇప్పుడు దాన్ని ఎలా వినియోగిస్తున్నాం కాసేపు ఇందాక ఏమో మురళీకృష్ణ గారు పాపం ఏదో వీళ్ళని వదిలేద్దామలే గాలి కానీ ఒక నిమిషాలు వదిలేశారు అర్థమే లే అందరు ఏం ఏం చేశారు ఆ శబ్ద బ్రహ్మమును దుర్వినియోగం చేశారు మనం ఎలా సరిపోతాం సరిపోతామా ఇప్పుడు ఏ శుశ్రూష దాకా వచ్చావు స్థాన శుశ్రూష సరేనండి గురువుగారు కానీ ఈశ్వరుడు కానీ ఏ స్థానంలో ఉంటారు అబ్బా ఇది బాగా తెలిసిందండి హృదయస్థానంలో ఉన్నటువంటి ఈశ్వరుడిని కానీ గురువుని కానీ పట్టుకోవాలి అంటే నువ్వెక్కడ ఉండాలి నువ్వు కూడా హృదయస్థానంలోనే ఉండాలి హృదయ స్థానంలో ఉన్నటువంటి గురువుకి నువ్వు కూడా హృదయస్థానంలో నిలబడి ఉంటే నువ్వు నీ స్వరూపం ఏమిటప్పుడు నీ స్వరూపం ఏమిట చైతన్యం నువ్వెవరు అప్పుడు చైతన్య స్వరూపుడు నీ హృదయస్థానంలో నువ్వెవరు నేను నేను అనే చైతన్య స్వరూపుడివి ఆ చైతన్య స్వరూపం సద్గురుమూర్తికి ఏం చేసిందటప్పుడు స్థాన శుశ్రూష చేసిందట అర్థమైందండి చేస్తే ఏమైంది ఎప్పుడైతే హృదయ స్థానంలోనూ నిల నిలకడ చెంది స్థాన శుశ్రూష సద్గురువుకి చేసావో సదా చైతన్య స్వరూపుడు అయ్యావో నీకొక ఫలం లభించింది ఏమిటది ఆసంగం ఎందుకని చైతన్యానికి ఏమి అంటావుగా అంటుతాయా అంటావు అర్థమైందా స్థాన శుశ్రూష ఫలం ఏమిటి ఇప్పుడు అసంగం మూడోదేమిటి మూడోదేమిటి అనంగం మూడో శుశ్రూష ఏమిటి భావ శుశ్రూష అంటే ఏమిటండి భావ శుశ్రూష అంటే ఏమిటి ఏ అంటే ప్రపంచానికి అర్థమయ్యే భాషలు ఎప్పుడు మాట్లాడమే భావ శుశ్రూష అంటే ఏమిటి నేను అడుగుతా చెప్పండి ఇప్పుడు మీ భర్తలు అందరూ ఎక్కడున్నారు ఉన్నారా లేరా ఉన్నారా లేరా ఉన్నారా ఎక్కడున్నారు భావంలో ఉన్నారా లేరా అర్థమైందండి భర్త గారు ఎక్కడున్నారండి ఇలలో లేడు భావంలో ఉన్నాడు ఆ భావంలో ఒప్పేసుకున్నావు కాబట్టి ఇలాలో కనపడుతున్న మనిషిని గౌరవిస్తున్నావు అర్థమవుతుందా ఎదురుకున్న మనిషి కనపడుతున్నాడు కదా అని భావంలో లేకపోతే ఒప్పేసుకుంటావా ప్రపంచంలో ఉన్న పురుషులందరినీ భర్తలుగాను ప్రపంచంలో ఉన్న స్త్రీలందరినీ భార్యలుగా ఒప్పుకోగలుగుతావా కుదరదా ఏ భావం లేదండి కాబట్టి పదార్థయుతమైనటువంటి శరీరం కనబడితే సరిపోతుందా శరీరం మనిషి కాదు ఇప్పుడు ఎవడు మనిషి ఆ భావయుతమైన శరీరం ఆ భావంతో కలిసి ఉన్నటువంటి దేహాన్ని ఒప్పుకుంటున్నావు అంతేనా కాదా కాబట్టి ఇప్పుడు భగవంతుడు భావప్రియుడ బాహ్యప్రియుడ అంతేనా ఒప్పుకుంటారా భగవంతుడు భావప్రియ బాహ్యప్రియుడ బాహ్యప్రియుడంటే ఏం చేయాలి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టాలి భావ ప్రియుడు అంటే ఏం చేయాలి భావ ప్రియుడంటే ఏం చేయాలి భావ ప్రియుడు అంటే ఏం చేయాలి సున్నా మార్కులు వచ్చాయి సున్నా మార్కులు వచ్చాయి ఆ శుశ్రూష ఎవరూ చేయలే చేస్తేగా తెలియడానికి అర్థమైనా ఏదైనా కష్టపడి పని చేస్తే శ్రమ చేస్తే ఎవరికైనా సేవ చేస్తే ఏం చేశామో ఎలా చేసామో తెలుసు చెప్పు ఓపెన్ చేయాలండి నేను ఎవరికైనా గురువుగారి భావాన్ని వెంబడించాలటండి ఆవిడ సారాంశం అది అంతేనా అబ్బో ఇప్పుడు గురువుగారు శిష్యుడికి చేయాలంటారా శిష్యుడు గురువుగారు చేయాలంటారా శుశ్రూష ఎవరెవరికి చేయాలి శిష్యుడే గురువు చేయాలా మరి భావ శుశ్రూష అంటే ఏమిటి అబ్బా అదుట ఆయన చిత్తం ప్రకారం ఈయన నడుచుకోవాలంట స్థాన శుశ్రూషలో ఏమయ్యారండి మీరంతా హృదయ స్థానానికి చేరారా అప్పుడు నీ స్వరూపం ఏమిటండి చైతన్యం చైతన్యం అంటే దానికి ఏ లక్షణం ఉంటుందండి దానికి ఏ లక్షణాలు లేవా పని పాట లేదు దానికి ఏమి రెప్పపాటున రెప్పపాటున అంటే మాత్రాకాలమందు సృష్టి చేయగల సమర్థము చైతన్యము అది దాని లక్షణం కను రెప్పపాటు సమయములో సృష్టి అంతా చేయగలిగిన సమర్థత కలిగినది చైతన్యం ఇప్పుడు నీ స్వరూపం చైతన్యం ఇప్పుడు నువ్వేం చేయాలి భావ శుశ్రూష అలా చేయాలి అయిపోయాయి బుద్ధి తలుపులు మూసుకుపోయినాయి ఊహకు సాధ్యం కాదు ఎందుకని ఇంకా మనం చైతన్య స్వరూపానికి రాలేదు కాబట్టి ఎందుకని రాలేదు స్థాన శుశ్రూష చేయలేదు కాబట్టి అర్థమైందండి భావశుశ్రూష అంటే గురువుకి నాకు ఇప్పుడు గురువు గారికి సేవ ఎక్కడ చేసావు అంతకుముందు స్థాన శుశ్రూషలో ఎక్కడ చేసావు హృదయ స్థానంలో చైతన్య స్వరూపాన్ని ధరించి ఆ స్వరూపంతో చేసావు నీ లక్ష్యం ఏమిటి అసలు శుశ్రూష ఎందుకు చేస్తున్నావు గురువుగారికి శుశ్రూష ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు స్వరూపజ్ఞానం కోసం గురువుగారికి శుశ్రూష ఎందుకు చేస్తామండి స్వరూపజ్ఞానం కోసం అర్థమైందండి ఇప్పటి వరకు ఎక్కడ దాకా వచ్చావు చైతన్యం దాకా వచ్చావు ఈ చైతన్య స్థితిలో ఉండి సదా గురువుని తనకి అభేదాన్ని భావన చేస్తాడు ఇప్పుడు ఒక సాధన చేయాలి ఏం సాధన చేయాలి హృదయ స్థానంలో ఉండి గురువుకి తనకి అభేదాన్ని ఆ అభేద స్థితిని భావన చేయాలట ఇది భావ శుశ్రూష అంటే ఈ భావన చేసేటప్పుడు నీకు ఎన్ని అంగాలు ఉన్నాయండి లేవా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియాలు పంచప్రాణాలు విషయాలు ఉన్నాయా లేదా ఐదు ఐదులు ఇరవై ఐదు లేదా సాంఖ్య విచారణలో చెప్పిన ఐదు ఐదులు ఇరవై మొట్టమొదటిదైనటువంటి జ్ఞాతలోకి ఇమిడ్చబడినప్పుడు నువ్వు చైతన్యం చేస్తావుడి ఇప్పుడు జ్ఞాతగా ఉన్నటువంటి పెద్ద మనిషి నువ్వేం చేయాలట గురువుగారు ఎక్కడున్నాడు కూటస్థ స్థితిలో ఉన్నాడు గురువుగారు ఎక్కడ ఉన్నాడు కూటస్థ స్థితిలో ఉన్నాడు ఈ జ్ఞాతగా ఉన్నటువంటి శిష్యుడు ఆ కూటస్థుడుగా ఉన్నటువంటి గురువు గారికి నీకు నాకు భేదం లేదయ్యా అభేదం అనేటటువంటి భావనాధారని క్రియేట్ చేయాలట దాని ద్వారా శుశ్రూష చేయాలి ఇప్పుడు గురువుగారు ఎక్కడున్నారో అక్కడికి శిష్యుడు పరిగెట్టాలా అక్కర్లేదా పరిగెట్టాలా అక్కర్లేదా ఎక్కడికి పరిగెడతా కోటస్థుడు సర్వవ్యాపి కదా కాదా అంతటా ఉన్నవాడు బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్నవాడు ఏకకాలంలో బ్రహ్మాండ సాక్షి కూడా ఆయన కోటస్థుడు సద్గురుమూర్తి ఆ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు చైతన్య స్థితిలో నువ్వేం చేయాలి ఆ భావ శుశ్రూష అనంగుడవ అవ్వాలట అసలు అనంగుడమంటే ఏంటండి అనంగుడు అంటే అంగములు లేనివాడు అసలు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారంట ఆ సృష్టిలో ఎవరు మన్మధుడు మనస్సును మధింపజేసేవాడెవడో ఆయన పేరు అనంగుడు శివుని యొక్క త్రినేత్రాగ్నిలో మూడవ కన్న నుంచి వచ్చినటువంటి జ్ఞానాగ్నిలో మన్మధుడు దగ్ధమయ్యాడు ఆనాటి నుంచి ఆయన ఏమయ్యాడు అనంగుడయ్యాడు అనంగుడై సర్వజీవులను మధ్యంపజేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరిని దాటేస్తావు ఆ అనంగుడైనటువంటి మన్మధుడి బారి నీకు ఎప్పటికీ జీవితంలో పడవు ఎందువల్ల భావ శుశ్రూష చేసావు జ్ఞాత నుంచి కూటస్థుడికి అనుసంధానం చేసావు ఈ భావన అనుసంధాన బలంచేత ఈ జ్ఞాత కాస్తా ఆ కుటస్థుని ఆశ్రయం పొంది ఒకటి బారి నుంచి శాశ్వతంగా బయటపడిపోయాడు ఎవరైనా అనంగుడు అనంగుడు అంటే నీకు అంగములు లేకపోవడం కాదు ఆయన దేవతా పురుషుడు ఎనిపది నాలుగు లక్షల జీవరాశులని సృష్టిధర్మంగా మనస్సును మధింపజేయగలిగిన సమర్థత కలిగిన పంచబాణశరుడు ఆయన చేతులు ఐదు బాణాలనే ఆ పంచబాణముల్ని కనుక ప్రయోగిస్తే ఆదిదేవుడైనటువంటి శివుడే క్షరేపపాటు చలించాడు మనమెంత అటువంటి అనంగుడి బారి నుంచి నువ్వు ఎప్పటికీ ఏ జన్మలోనూ ఇక అనంగుడి బారిన పడేటటువంటి అవకాశమే లేకుండా చేసేటటువంటి శుశ్రూష భావ శుశ్రూష మూడవ శుశ్రూష అయిపోయింది నాలుగోది ఏమిటండి ఆత్మశుశ్రూష చేస్తే ఏమిటి ప్రయోజనం ఇందాకేం చెప్పానండి అకర్మ అసంగము అనంగము నాలుగోది ఏమిటి అరూపం నాలుగోది ఏమిటండి అరూపం ఎలా సాధ్యమేది ఆత్మశుశ్రూష చేయడం ద్వారా సాధ్యం అర్థమైందండి ఎలా చేయాలి ఆత్మశుశ్రూష ఎలా చేయాలి స్థాన శుశ్రూష చేసినప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారండి భావ శుశ్రూష చేసేప్పుడు ఎక్కడికి వచ్చేస్తావు భావసు సృష్టి చేసేపడికి ఎక్కడికి వస్తావు జ్ఞాత కూటస్థుడిని అనుసంధానించాలంటే ఏ స్థానంలో ఉండి అనుసంధానించాలి భ్రూమధ్యంలో ఉండి అనుసంధానించాలి ఎక్కడుండి అనుసంధానించాలి సదా భ్రూమధ్యస్థానమందు మూడవస్థలలో కూడా భ్రూమధ్యస్థానంలో నిలిచి ఉండి నువ్వు జ్ఞాత కూటస్థుడిని అనుసంధానం చేయాలి చేసినట్లయితే భావ శుశ్రూష పూర్తయింది ఇప్పుడు ఆత్మశుశ్రూష చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అసలు ముందు ఏం చేయాలో తెలిస్తే ఎక్కడి నుంచి చేయాలో తర్వాత మనకి బాగా చక్రాలను ఆగారాలన్నీ బాగా నోటుకు వచ్చేసినాయి ఏం చేయాలో తెలియాలి కదా మొట్టమొదట ఢిల్లీ వెళదాం ఏం చేద్దాం ఆత్మశుశ్రూష ఎలా చేయాలి ఇందాక భావ శుశ్రూషలు ఏం చేశాడండి తనకి గురువుకి అభేదాన్ని భావనారూపంలో అనుసంధానం చేశాడు అర్థమైందా భావనారూప అనుసంధానానికి అనంగుడైనటువంటి వాడిని దాటాడని చెప్పనా లేదా ఎప్పుడైతే మనసును మధించేటువంటి మన్మధుణ్ణి దాటిపోయావో నీ భావన ఏమైపోతుంది భావన ఏమైపోతుంది అభావస్థితిని చెందుతుంది అభావ స్థితిలో ఇద్దరు ఏకమై ఉన్నారా విడివిడిగా ఉన్నారా ఏకంగా ఉన్నారా లేదా ఇప్పుడు ఇంక ఏకంగా ఉన్నవాడు భేదాన్ని అభేదాన్ని చూడటం అనేది ఉంటుందా విడిగా ఉంటే భేదమో అభేదమో భావన చేయడానికి అవకాశం ఇందాక ఉన్న స్థానంలో ఏమయ్యావు విడిగా ఉన్నావు సహస్రార స్థానానికి చేరేటప్పటికీ నీకు గురువుకి ఇంకా భావన చేయకర్లా అభావరీతిగా అభేదం వచ్చేసింది ఇప్పుడు వేరువేరుగా లేరుగా ఇంకా భావన బలం కూడా అవసరంలే అర్థమైందండి అప్పుడు ఏమయ్యావు నువ్వున్నావా నువ్వు ఉన్నావా ఎవరున్నారు సదా గురువే ఉన్నాడు కాబట్టి సహస్రార చక్రంలో ప్రకాశించేటటువంటి ప్రకాశం ఎవరి ప్రకాశం గురుమండల ప్రకాశం దాని పేరే గురుమండలం అసలు దాని పేరు సహస్రారం కాదు అయితే అట చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి అట చెప్పాం దాని పేరేమిటండి గురుమండలం ఆ గురుమండల ప్రకాశంలో ఈయన కూడా కలిసిపోయాడు ఇప్పుడు ఈయన ఏ రూపాన్ని ధరించాడు గురుమండల రూపంలో ఉన్నటువంటి ప్రకాశంలో ఈ శిష్యుడి గారు వెళ్ళి కలిసిపోయాడండి అభావంతో ఇప్పుడు ఈయన కూడా ఏమయ్యాడు ప్రకాశమే అయ్యాడు అంతేనా ఇప్పుడు ఈయన గేలా ఏ లక్షణం వచ్చింది సహస్రార స్థానంలో గురుమండల స్థానంలో గురువుతో అభేద స్థితిని పొందడం ద్వారా స్వప్రకాశ స్థితిని పొందాడు ఏ శుశ్రూష వల్ల ఆత్మశుశ్రూష ద్వారా స్వప్రకాశ స్థితిని పొందాడు స్వప్రకాశం స్వరూపం ఒకటైనా కాదా అక్కడ ఏ రూపం లేదు ఇప్పుడు ఎక్కడో మొదలెట్టాడే కథ ఆ కథ మొదలెట్టినటువంటి రూపాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈయనకి ఏం సిద్ధించింది అరూపం ఇంకోటి మిగిలిపోయిందండి ఏమిటది అలింగం అంటే ఏమిటండి తెలుసా ఎవరికైనా అదొటి చిహ్నం లేకపోవడం సుప్త చైతన్యం ఇట్లా ఎన్నైనా చెప్పచ్చండి సరే అసలు రహస్యం ఇప్పేస్తే ఈ సృష్టి మతం సృష్టి మతం నువ్వు నేను కాదు అనంత విశ్వము కూడా సృష్టి మతం అంటే అర్థమది అనంత విశ్వము కూడా అలింగ లింగ రూపములుగా ఉన్నది రెండే రూపాలు ఉన్నాయి ఇన్ని రూపాయలు లేవు ఏమున్నాయండి అలింగ లింగ రూపములుగా ఉన్నాయి ఇంకా అంతే ఈ విశ్వం అంటే అర్థం ఏమిటంటే లక్షణరీత్యా చెప్పాలి అంటే ఈ విశ్వానికి ఒకే లక్షణం ఉంది దానికి రెండు రెండు ముఖాలు ఉన్నాయి ఒకటేమిటి లింగ రూపము రెండు అలింగ రూపము అందుకే శివుణ్ణి ప్రార్థించేటప్పుడు అలింగలింగ రూపాయ అనేటటువంటి నామం ఉండదు అందులో అర్థమైందండి అది శివుడికి సంబంధించిన విషయం కాదు అనంత విశ్వము కూడా విశ్వవ్యాపకమైనటువంటి శివతత్వము అలింగలింగ రూపముగానున్నది అని అర్థం అంటే అర్థం ఏమిటంటే ఎవరైతే ఈ స్వరూప జ్ఞానాన్ని పొందారు ఈ స్వప్రకాశ స్థితిని పొందారు ఈ ఆత్మశుశ్రూషణ చేశారు గురువు గారు ఇప్పుడు ఆత్మస్వరూపుడా పరమాత్మస్వరూపుడా సద్గురుమూర్తి ఆత్మస్వరూపుడా బ్రహ్మస్వరూపుడా పరమాత్మస్వరూపుడా పరబ్రహ్మస్వరూపుడా సాక్షాత్ పరబ్రహ్మమే ఎలా తెలుసు నీకు అది గురుసాక్షాత్ పరబ్రహ్మ దీర్ఘం తీసావు కదా కాబట్టి పరబ్రహ్మం బాగా గుర్తుపెట్టుకోండి వేదాంత పరిభాషలో పరబ్రహ్మమన్నా పరమాత్మన్నా లేనెరుకన్నా మూడు సమానార్థకాలే ఒకటే ఏం తేడా లేదు పరబ్రహ్మమన్నా పరమాత్మన్నా లేనెరుకన్నా మూడు ఒకటే పర్యాయ పదాలే ఒకదానికొకటి అయితే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనం ఆత్మశుశ్రూష ద్వారా వచ్చావు వచ్చినటువంటి వాడు ఏమవ్వాలి నీ నీ లక్ష్యం ఏమిటి అసలు నీ లక్ష్యం ఏమిటి పరబ్రహ్మ పదం ఆ పరబ్రహ్మ నిర్ణయం ఇప్పుడు సద్గురుమూర్తి ఎక్కడ ఉన్నాడట పరబ్రహ్మస్థితిలో ఉన్నాడు ఆ పరబ్రహ్మస్థితిని గనక లక్షించినట్లయితే ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయలే వద్దా ఇందాకేమయ్యావు ఆత్మశుశ్రూషలో అభేదమయ్యావా అభేదమైనటువంటి ప్రయాణంతో చేయదగిన నిర్ణయం ఏమిప్పుడు పరబ్రహ్మ నిర్ణయం నువ్వు విడిగా గురువుగారు విడిగా ఉంటే ఈ నిర్ణయం అయ్యే పని కాదు నువ్వు బ్రహ్మ పదాన్ని అధిష్ఠించాలన్నా పరబ్రహ్మ నిర్ణయాన్ని చేయాలన్నా గురువుకి శిష్యుడికి అభేదస్థితి ఏర్పడాలి ఆ అభేదస్థితి గురుమండలంలో మాత్రమే సాధ్యమైంది ఇక్కడి నుంచి ద్వాదశాంతమైనటువంటి భూమా పైనున్నటువంటి స్థానానికి చేరతావు అక్కడున్నదట ఏమిటది నాద బిందు కళారూపమైనటువంటి పరబ్రహ్మ పదం నాద బిందు కళాతీతమైనటువంటి పరబ్రహ్మ పదం రెండు ఒక స్థానంలోనే ఉన్నాయి ఒకటిపైన ఒకటి ఈ అనంత విశ్వము కూడా నాద బిందు కళారూపమై ఉన్నది మండలత్రయ రూపమై ఉన్నది దానికి అతీతమై పరబ్రహ్మ పదం ఉంది ఇంతే తేడా కొద్దిపాటి తేడా ఉండదు అక్కడ కాబట్టి అక్కడికి చేరాలి అంటే నువ్వెవరితో కలిసి ప్రయాణం చేయాలి ఆ గురువు ఎందు అభేద స్థితితో ప్రయాణం చేయాలి చేస్తే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు ఆ ప్రయాణం చేసేటప్పుడు గురువు ఎందు లింగ ఉన్నావు అభేదమే కానీ గురువు ఎందు నువ్వు ఎట్లా ఉన్నావు ఇప్పుడు లింగ అంటే నీ ఉనికి పోలే నీ ఉనికి అభేదంగా లింగ ఉన్నావు ఎప్పుడైతే నీకు ఆ బ్రహ్మ నిష్టని కలిగించి ఆ పరబ్రహ్మ పదాన్ని చూ చూపెట్టి ఆ పరబ్రహ్మ నిర్ణయం అయ్యేటు చేశారో లింగాంగ భంగం అయిపోయింది ఏమైపోయింది లింగాంగ భంగం అయిపోయింది భయ అయిపోతే ఏమైపోయావు లింగ రూపం నుంచి అలింగ రూపానికి మారిపోయావు లింగరూపం నుంచి అలింగస్థితికి మారిపోయావు రూపం అనకూడదు నిజానికి మాట్లాడతాయి అవన్నీ స్థితులు కదా అవునా అందుకనే అరూపం తర్వాత రూపాలు చెప్పడానికి వీలవుతుందా అందుకనేమన్నారు లింగ అలింగ రెండే స్థితులు ఉన్నాయి కాబట్టి నీకు సిద్ధించేటటువంటి స్థితి పరబ్రహ్మ నిర్ణయం ద్వారా ఏమిటి అలింగ స్థితి సిద్ధించింది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ మొదలుపెట్టాం కథ అకర్మ దగ్గర మొదలుపెట్టాం అకర్మ అసంగం అనంగం ఆరూపం అలింగం ఎట్లా వస్తాయి ఇవి ఎట్లా సాధ్యమైనవి అకర్మ ఏం చేయాలి అంగ శుశ్రూష తర్వాత అసంగం స్థాన శుశ్రూష అనంగం భావ శుశ్రూష అరూపం ఆత్మశుశ్రూష అలింగం ఇప్పుడు చెప్పండి చూద్దాం ఇప్పుడు చెప్పండి లింగ శరీరానికి ఉనికి ఏమిటంటే జ్ఞానమే దాని ఉనికి లింగాంగ భంగం అయ్యేటప్పటికి ఏమయ్యావు జ్ఞానాతీతమైంది తురియాతీతమైంది అర్థమైందండి కాబట్టి తుర్యాతీతము పరబ్రహ్మము అర్థమైంది ఇప్పుడు ఆత్మశుశ్రూష్టి చేసేటప్పుడు ఎక్కడ ఉన్నావు తురియ స్థానంలో ఈ తురియాతీత స్థితికి చేరాలి అంటే గురు శిష్యుల అభేద స్థితిలోనే ఆ పరిణామం పూర్తవ్వాలి ఆ నిర్ణయం కలగాలి ఈ రకంగా చతుర్విధ శుశ్రూషలని ఎవరైతే పూర్తి చేస్తారో ఒక్క జన్మలోనే ఒక్క జన్మలోనే పరబ్రహ్మ నిర్ణయం సాధ్యము మోక్షం సాధ్యము ముక్తి సాధ్యము కానీ ఎలా చేయాలి ఈ పద్ధతిగా చేయాలి ఈ పద్ధతిగా చేసే వాళ్ళకి ఒక పేరుంది ఏమిటో చెప్పండి చూద్దాం ఇలా గనక చతుర్విధ శుశ్రూషలు చేయగలిగితే నీకు పేరుంది అత్యాశ్రమి వీళ్ళేమంటారండి అత్యాశ్రమి ఈ నాలుగు శుశ్రూషలని ఈ పద్ధతిగా కనుక చేయగలిగినటువంటి అర్హుడైనటువంటి అధికారి అత్యాశ్రమి అంటే నాలుగు ఆశ్రమ ధర్మాలు వాడికి వర్తించవు వాడు అధికారి వాడు చేయవచ్చు మొదట ఎక్కడ మొదలుపెట్టానండి ఇదంతా చేయడానికి మీరు అర్హులు కాదు ఎప్పుడు అర్హులు అయ్యారు ఈ పద్ధతిగా చతుర్విధ శుశ్రూషల్ని కనుక సద్గురుమూర్తికి చేసి నువ్వు స్థా అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషల ద్వారా ఏమేమి అకర్మ అసంగం అనంగం అరూపం ఆలింగం అయిపోయావంటే అయిపోయినట్టే అర్థమైందండి ఏమైనా సందేహం ఉందా ఏమి లేనట్టేనా ధన్యవాదాలు